దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ వీడు ఎప్పటికైనా ఉద్ధరింపబడతాడు వీడికి ఉద్ధారానికి అవకాశమే లేదు ఆల్డోస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ టు స్టార్ట్ విత్ కామన అన్నది సమానం ఈ కామన్కి మూలంలో ఏమున్నది ఆత్మయందు లోటు వెలితి ఏమన్నా స్వర్గానికి ఎందుకు వెళ్ళాలండి అక్కడికి వెళ్తే బాగుంటుంది ఎవరికి బాగుంటుంది నాకు బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు బాగోలేదు అక్కడికి వెళితే బాగుంటుందంటే ఇప్పుడు బాగులేదనమాట అంటే ఆత్మయందు వెలితి ఆత్మ పూర్ణము అనే స్థితికి యందు వెలితి యొక్క అనుభవానికి ఎంత గల్ఫ్ ఉందో చూడండి ఆత్మ పూర్ణమై ఉండగా ఇప్పుడు ఆత్మ వెలితి గలదే స్వీకరిస్తున్నాడంటే దాని పేరే అజ్ఞానము అని ఒక యజ్ఞం చేసి ప్రొసీజర్ అంతా నేను యజ్ఞాన్ని పకడ్బందీగా నిర్వహించగలను నన్ను అజ్ఞానం అంటారు ఏమిటంటే నీకు యజ్ఞానికి సంబంధించిన సమాచారం అంతా నీకు తెలుసు కానీ ఆత్మ పూర్ణము అని నీకు తెలుసా తెలియదు అదే అజ్ఞానం అని అంట మేము పెట్టుకున్న పేరది కాబట్టి అజ్ఞానాన్ని బట్టి కర్మ పుడుతుంది ఆత్మ జ్ఞానము ఆ జ్ఞానానికి కాబట్టి ఈ జ్ఞానాన్ని ఆ కర్మని నీవు ఒకే ఘాట కట్టేయటానికి అవకాశం లేదు ఎందుకంటే చీకటి ఉన్నది అంటే అర్థం ఎట్టండి వెలుతురుని తోసిపుచ్చి చీకటి ఉంటుంది వెలుతురు వచ్చిందంటే అర్థం ఎట్టండి చీకటిని అనుగ్రహిస్తూ వెలుతురు రాగలదా రాలేదు పోనీ ఓ చీకటి నువ్వు కూడా నాతో పాటు ఉండు కలిసి ఉందాం అలా కుదురుతుందా వెలుతురు వచ్చింది అంటే అర్థం ఏంటండి చీకటి పోయిందని అర్థం అలాగే జ్ఞానము అజ్ఞానము ఇవి వెలుతురు చీకటి వంటివి ఆత్మ పూర్ణము అనే జ్ఞానము ఆత్మ అపూర్ణము అనే అజ్ఞానము ఇది వెలుతురు ఇది చీకటి ఆత్మ అపూర్ణము అనే అజ్ఞానం ఉన్నప్పుడే కర్మ ఫలమున్నందు కామన దానిని బట్టి కర్మ పుడతాయి ఆత్మ పూర్ణము అనే జ్ఞానంలో ఉన్నవాడు ఆత్మ అకర్త అని తెలుసుకుంటాడు ఆత్మ పూర్ణము అని తెలుసుకుంటాడు వాడికి అసలు కర్మలతోటి సంబంధమే లేదు కాబట్టి ఈ రెండింటికి సముచ్చలా కుదురుతుంది ఇప్పుడు ఒకే వ్యక్తి ఏకకాలంలో గృహస్థగాను బ్రహ్మచారిగానూ ఉండగలదండి ఉండలేదు లేకపోతే ఒకే వ్యక్తి ఏకకాలంలో గృహస్థగాను సన్యాసిగానూ ఉండగలడా ఉండలేడు ఏదర్ దీస్ ఆర్ దాట్ ఎందుకంటే ఇవి పరస్పర విరుద్ధాలు వన్ ఎక్స్క్లూట్స్ ది అదర్ వాటిలో ఒకటి ఉందంటే రెండోది లేనప్పుడు మాత్రమే ఒకటి ఉంటుంది రెండోది ఉంది అంటే మొదటిది లేనప్పుడు మాత్రమే రెండోది ఉంటుంది అటువంటి రెండింటిని పట్టుకొచ్చి ఏమీ ఆలోచన లేకుండా ఊరికే కేవలం సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని ఇది వేదమే చెప్పింది అది వేదమే చెప్పింది అని సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని సో నువ్వు రెండింటినీ ఒకే చోట పెడతానంటే అది ఎలా కుదురుతుంది నువ్వు మీరు ఓటు వేయాలనుకోండి వీళ్ళు మనవాళ్ళే వాళ్ళు మనవాళ్ళే ఇద్దరికీ ఓటు వేస్తామంటే ఎక్కడ కుదురుతుందండి ఎవరో హోళకు వేయాలి కానీ కాబట్టి కాదండి ఈ ఎలక్షన్కి వీళ్ళకి వేస్తాం మళ్ళీ ఎలక్షన్కి వాళ్ళకు వేస్తాం పర్వాలేదు సమన్వయం కుదురుతుంది సముచ్చయం ఎలా కుదురుతుంది కాబట్టి జ్ఞానమునకు కర్మకు కర్మవిద్యకి బ్రహ్మ విద్యకి సముచ్చయము కుదరదు అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మవిద్య కర్మవిద్య బ్రహ్మవిద్య ఈ రెండింటికి సముచ్చయం ఎలా సముచ్చయం ఆత్మరతిహి బ్రహ్మవిద్య క్రియావాన్ కర్మవిద్య ఈ రెండింటినీ సముచ్చయం చేద్దాము తప్పదు అవును దీని మీద మీకు ప్రశ్న రావచ్చు ఈ సముచ్చయానికి అసలు ఆ సముచ్చయం చేద్దామని అంటున్నవాడి యొక్క అభిప్రాయం ఏమిటి అది కాదని ఖండించటంలో వీరి అభిప్రాయం ఏమిటి ఒకప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాను కడుపులో ఏదో పెట్టుకుని ఆయన ఆర్గ్యూ చేస్తూ క్వశ్చన్ బేస్ చేస్తాడు కడుపులో ఏదో పెట్టుకుని నేను సమాధానం చెప్తూ దాన్ని సో రహస్య అభిప్రాయం ఒకటి ఆ రహస్య అభిప్రాయం పైకి చెప్పకుండా ప్రశ్న వేస్తాడు తన రహస్య అభిప్రాయం పైకి చెప్పకుండా వీడు సమాధానం చెప్తాడు అలాంటిది మీరు గమనించేలా పాలిటిక్స్లో సమృద్ధిగా ఉంటున్నటువంటివి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు యూ మే నాట్ అప్రిషియేట్ ఇట్ అది యూ మే నాట్ లైక్ ఇట్ ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ ఏమిటి అనిపించవచ్చు ఎనీవే ఇస్తూనే ఉంటాను అది ఉంటుంది సో అడుపులో అడపెట్టుకుని ఇంకో ప్రశ్న అడుగుతాడు ఓ ప్రశ్న ఆ గడుపులో ఉన్నది బయటపెట్టడం వీడు నువ్వు గడుపులో ఉన్నది బయటపెట్టాక నా గడుపులో ఉన్నది నేను బయట పెడతాను లేని వీడు దానికి పైపే సమాధానం చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న వేసిన వాడు పూర్వమీమాంసకుడు వాడి అభిప్రాయం ఏమిటంటే నేను అలా మీ క్లాసులో అక్కడ శంకర్ జయంతి నాటి చెప్తాను పూర్వమీమాంసకుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఆత్మరతి అని పేరు పెట్టి నువ్వు కర్మలన్నింటినీ విదిలిపెట్టేసి కేవలము ఆత్మజ్ఞానము సన్యాసం అని అంటావు అది కబడ్దా అలాంటి జోలికి రావద్దు అది వాడి కడుపులో ఉన్న అభిప్రాయం సముచ్చయం కావాలంటే అర్థం ఏంటి ఏదో పొద్దున్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆత్మజ్ఞానం పొద్దున్నేమో కర్మ మళ్ళీ సాయంకాలం కర్మ మధ్యాహ్నం లేచి నిద్ర లేచిన తర్వాత టీ తాగి సాయంకాలం కర్మ చేసుకునేదాకా ఉన్నటువంటి ఆ గ్యాప్లో ఆత్మజ్ఞానము అలా సముచ్చయం చేసుకోవాలి కానీ సన్యాసం పుచ్చుకునే కర్మలన్నీ ఇంటిని విడిచిపేసి ప్రశ్నిస్తానంటావు పేద విరుద్ధంగా పోతున్నావు అని వారి కడుపులో ఉన్న అభిప్రాయం అది చెప్పకుండా సముచ్చయం సముచ్చయం అంటూ ఉంటాడు ఈయన కడుపులో అభిప్రాయం ఏమిటి నువ్వు సముచ్చయం పేరుట సన్యాసాశ్రమానికే నువ్వేమో మోపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు సమన్వయంలో కుదురుతుంది చూడండి గృహస్థగా ఉన్నప్పుడు కర్మలు చేసుకుంటాడు సన్యాసిగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉంటాడు సమన్వయం ఒకే వ్యక్తి ఇద్దరు వేర్వేరు వ్యక్తులైతే వీడు గృహస్థిగా ఉండి భిక్షిస్తూ ఉంటాడు వాడు సన్యాసం పుచ్చుకుని భిక్ష తీసుకుంటూ జ్ఞాననిష్టలో వాడు ఉంటాడు సమన్వయం సమన్వయం అయితే సన్యాసాశ్రమం రక్షింపబడుతుంది సముచ్చయమైతే సన్యాసాశ్రమానికి గొడ్డలి పెట్టదు అది కడుపులో ఉండే గుప్తాభిప్రాయాలి అవి ఇక్కడ అనలేదు మిగతా చోట్ల అన్నారు ఇక్కడ అనలేదు ఇప్పుడు మీకు సముచ్చయ సమన్వయాల కథంత అర్థమైపోయింది కదా ఇప్పుడు ఆయన మాట్లాడి భాష చూడండి ఎలా ఉంటుందండి కేచిత్తు అంటే కొంతమంది అయితే తూ తూ అందేదర్హే అంటే కేచిత్ కొందరు హోత్రాది కర్మ బ్రహ్మ విద్యయో సముచ్చయార్థం ఇచ్చంది ఈ అస్పెషల్లీ ఈ మంత్రాన్ని కోట్ చేసి ఆత్మరతి క్రియావాన్ ఎవరు ఏష ఈ బ్రహ్మవేత్త ఆత్మరతి ఆత్మజ్ఞాననిష్ఠుడిగా ఉంటాడు ఇంకా ఎలా ఉంటాడు క్రియావాన్ క్రియల్ని చేసుకుంటూ ఉంటాడు క్రియలు చేయాలంటే భార్య వైదిక క్రియలు కదండి వైదిక కర్మలు భార్యలు అయిందే కర్మాధికారం లేదు సో ఒకవేళ భార్య పుట్టింటికి ఒక వెళ్తే ఆవిడ రగుతుల గుడ్డో ఏదో పక్కన పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది పేట మీద సీతాములు అలాగే చేసేడు యజ్ఞం ఆయనంటే బంగారం ప్రతిభ పెట్టాడు రాజు కాబట్టి సో మామూలు గృహస్థులైతే ఏదో పెట్టుకుంటాడు ఏదో చేరో ఏదో అటు పెట్టుకుని ఆ పక్కన అలా ప్రతినిధిగా పెట్టుకుని చేయాల్సి ఉంటుంది భార్య ఉండాలి భార్య లేకపోతే కర్మాధికారం లేదు కాబట్టి సో భార్య ఉందంటే అర్థమేంటి గృహస్థాశ్రమం కాబట్టి ఆత్మరతి క్రియావాన్ అంటే గృహస్థాశ్రమాన్ని ఫిక్స్ ఫిక్స్ చేసిస్తే ఇంకా జ్ఞానం పేరు చెప్పే సన్యాసాశ్రమానికి అసలు అవకాశమే లేదు ఇంక మరి ఈ సన్యాసాశ్రమం మాట ఏమిటి దానికి దానికి ఇప్పుడు ఆశ్రమం ఒకటి ఉన్నప్పుడు దానికి ఒక వ్యవస్థ కల్పించాలి కదా అంటే నేను ఆ వేళ మీకు చెప్పాను లంగడాలు గుడ్డివాళ్ళు ఇలాగ వాళ్ళ ఉంది వాళ్ళు బధిర మోక అంధ ఇదంతా ఉంది అదిస్ట్ వీళ్ళందరూ సన్యాసం తీసుకుంటారు అని ఆ విధంగా మీమాంసకులు చాలా ఘోరమైన నిర్ణయాలు చేస్తారు వాళ్ళు నేను ఆ వేళ మీకు మనం చేశాను కర్మఠులు అట్టు అంటే అది అంటే అలాంటిది ఆ ఉన్నారే వాళ్ళు చాలా ఘోరాతి ఘోరమైన నిర్ణయాలు చేసి పెడతారు సో ఆ సముచ్చయాన్ని సముచ్చయాన్ని ఎప్పుడూ వాళ్ళలా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు శంకరులకి దీని సంగతి తెలుసు అంచేతనే ఆయన సముచ్చయవాదాన్ని తునా తునకుల కింద ఖండిస్తారు మొత్తం గీతా భాష్యంతో సముచ్చయవాద ఖండనమే అండి మీరు చదువుతారు ఈ పైన సో ఇలా కొంతమంది సముచ్చయాన్ని ఇచ్చంతి ఇక్కడ ఆ అర్థాన్ని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఆత్మరతిహి జ్ఞాననిష్ట క్రియావాన్ కర్మలు రెండు కలిపి ఉంటాయి కాబట్టి గృహస్థాశ్రమంలోనే రెండు కాబట్టి సన్యాసాశ్రమం అవసరం లేదు నీవు చెప్పినటువంటి కర్మ సన్యాసము తర్వాత వైరాగ్యము ఇవన్నీ అనవసరం వైరాగ్యం ఉంటే ఉంది వాళ్ళు అంటారు వైరాగ్యం ఉంటే ఉందండి వైరాగ్యం ఎందుకు అనవసరంగాను స్వర్గం కావాలని కోరుకోవాలి యజ్ఞం చేయాలి కానీ వైరాగ్యం ఏమిటి ఇప్పుడు మోడర్న్ ఎగ్జిక్యూటివ్స్ ఏమంటారు అంబిషస్గా ఉండాలి ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలి కోటి కావాలని కోరుకోవాలి దానికోసం బిజినెస్ చేయాలి కానీ నాకు ఉన్నదాంతో నేను సంతృప్తి పెడతానంటే ఎక్కడ గుర్తుంది అని మోడర్న్ వాళ్ళు అంటారా అనరా కర్మమీమాంసకులు అంతే ఎటు వాళ్ళు బిజినెస్ బదులు యం చేయమంటారు కామ్యయజ్ఞం నిత్యకర్మ గురించి నేను చెప్పట్లేదు సో వాళ్ళు వైరాగ్యాన్ని త్రోసిపుచ్చారు ఎందుకో తెలుసునండి వైరాగ్యానికి కనుక మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే వీడు మొత్తం అంతా కూడా తీసుకొచ్చి పెట్టేస్తాడని అసలు కర్మకు అవకాశమే లేకుండా చేసి ఎందుకంటే కర్మాధికారము కామన చిత్రయాజేత పశుకామహ అనే వాక్యం ఉన్నాయి క్యాటిల్ వెల్త్ కావాలనుకున్న వాడికి చిత్రయాగము చేయవలను ఇప్పుడు నాకు క్యాటింగ్ వెల్త్ కావాలని ఎవడైనా ఒకడు అనుక్కుంటే ఆ చిత్రాయాగం అనేది దానికి విలువ ఉంటుంది దాన్ని ఎవడో ఒకడు చేస్తాడు క్యాటింగ్ వెల్త్ మాకు అక్కర్లేదు అనుకున్నారనుకోండి ఇంక చిత్రాయాగం ఏమవుతుంది ఎందుకు అక్కర్లేదు నీకు వైరాగ్యం ఈ రకంగా వైరాగ్యం వైరాగ్యం అంటుంటే వందకి అసలు వాటిని ముత్తుకోవాల్సిన ఫలిం లేకుండా అయిపోతుంది అది మీమాంసకులు ఒప్పుకోవద్దు ఇంకేతనే వాళ్ళు వైరాగ్యాన్ని తిరస్కరించారు సో ఇది ఇది దిస్ ఈజ్ ది డిస్కషన్ దిశ దానికి సమాధానం చెప్తున్నారు ప్రత్యైష బ్రహ్మవిదాం వరిష్టనేనా ముఖ్యార్థవచన విరుధ్యతే సో ఈ సముచ్చయాన్ని ఇక్కడ నువ్వు ప్రవేశపెడుతున్నావే ఆత్మరతి క్రియావాన్ని జ్ఞానము కర్మ రెండు కలిసి ఉంటాయనే సముచ్చయాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి ప్రయత్నము ఇది తప్పు ఎందుకంటే వెంటనే పక్కనే ఉంది ఏష బ్రహ్మ విదాం వరిష్ట వీడు బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని అని ఉందా లేదా బ్రహ్మజ్ఞాని ఉండగా ఆ బ్రహ్మజ్ఞాని నితిమీద కర్మల యొక్క భారాన్ని పెట్టే ప్రయత్నము ఇది తగదు ఎందుకంటే కర్మకి బ్రహ్మజ్ఞానికి పోసగదు ఎందుకు పోసగదు నేను ఇందాక మీకు మనవి చేశాను ఇప్పుడు కర్మకి మూలం కామన కామన ఉండాలంటే వాడికి తన ఆత్మ అపూర్ణము ధోరణి వాడికి ఆ ధారణలో వాడు ఉండాలి ఆత్మ అపూర్ణము అని అనుకున్నాడంటే వాడు అజ్ఞానం అవుతుంది కానీ బ్రహ్మజ్ఞానం ఎందుకు అవుతుంది బ్రహ్మజ్ఞాని అంటే అర్థం ఏంటి ఆత్మ పూర్ణము నిజానికి యునో వాట్ ఈజ్ పూర్ణత్వం ఫుల్నెస్ ఏమిటో తెలుసునా డిజైర్లెస్నెస్ అదే పూర్ణత్వం ఇంకంతకంటే వేరే పూర్ణత్వం ఉన్నారు డిజైర్లెస్నెస్ ఈజ్ పూర్ణత్వం ఇప్పుడు మీరు ఆలోచించండి మీకు కోరిక పుట్టిందనుకోండి కోరిక పుడితే ఏమిటవుతుంది మీ స్వరూపము పూర్తిగా తిరస్కారం అయిపోతుంది తిరస్క ఇప్పుడు నేనున్నాను నాకు అదిగో ఆ వస్తువు కావాలి ఆ భోగము కావాలి అని కోరిక పుట్టిందనుకోండి అంటే నేనున్నాను నేను చేతన పురుషుణ్ణి నా నా యొక్క ఉనికి సంథింగ్ ఈజ్ వాల్యుయబుల్ దేర్ ఇవన్నీ కూడా తిరస్కరింపబడతాయి తిరస్కరింపబడి కేవలము ఆ భోగ వస్తువే ప్రాముఖ్యాన్ని పొందుతుంది దట్ ఈస్ ది దట్ ఈస్ ది ఇంపార్టెంట్ అయిపోతుంది ఏమంటే ఆ భోగ వస్తువు గొప్పదా భోగవస్తువుని కోరేటువంటి చేతన పురుషుడు గొప్పవాడా మీరు ఆలోచన ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు వాడు వస్తువు తయారు చేస్తుంది అదే అమ్మాలిప్పుడు ఏమంటే ఆ వస్తువు అంత గొప్పది అంత శ్రేష్టమైనది అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అంత గొప్పది అంత శ్రేష్టమైనది అడ్వర్టైజ్మెంట్ ఎవరి కోసం ఇస్తున్నాడు మీకోసం ఇస్తున్నాడు ఎవరి అంత గొప్పది అంత శ్రేష్టమైనది వాడే అట్టే పెట్టుకోవచ్చు కదా మీకు మీకు అంటకట్టే ప్రయత్నం వాడెందుకు చేయాలి అసలు తర్వాత ఇంత అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవళ్ళ కోసం ఉద్దేశింపబడింది మీకోసం ఉద్దేశింపబడింది అంటే ఇప్పుడు వాడు అమ్మే వస్తువు గొప్పదా మీరు గొప్ప మీరే గొప్ప కానీ మీరది తెలుసుకోరుగా మీరేమనుకుంటారు ఆ వస్తువు గొప్ప అనుకుంటారు వాడేదో ఏదో ప్యాచ్ ఏదో పెట్టి ఈ ప్యాచ్ ఎక్కడ పెట్టుకుంటే నీకు ఓ బరువు ఓ ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తాం ఆ ప్యాచ్ ఏదో వాడే పెట్టుకుని వాడేదగ్గించుకోవచ్చు కదా వీక్ వెంటనే అమ్మేయాలని వాడికి ఎందుకంటే హడావిడీ సో దట్ ప్యాచ్ ఈజ్ వర్త్లస్ అన్లెస్ యూ లైక్ ఇట్ దాన్ని మీరు ఇష్టపడకపోతే ఇట్ ఈజ్ వర్త్ లెస్ ఇప్పుడు లక్స్ ఉందండి లక్స్ అంటే అది సినిమా తారల యొక్క హుయలు సోయో సోయోగము అంటూ వాడు ఎదరో అంత గొప్పదైనప్పుడు అది ఊళ్ళో వాళ్ళందరికీ ప్రయత్నం ఎందుకు చేసే ఆ హుయలు అంతా నువ్వే చెట్టుకోవా మాకెందు అలా అది అది వర్త్లస్ మీరందరూ దాన్ని శ్వేత ఇష్టపడితే వర్త్ దానికి కాబట్టి ఇప్పుడు లక్స్ సోపు గొప్పదా దాన్ని ప్రేమించేటువంటి మనిషి గొప్పవాడా మనిషే గొప్పవాడు మనిషి చేతన పురుషుడు వాడు హీజ్ ఎవ్రీథింగ్ ది ఎంటైర్ ఎకానమీ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ చేతన పురుష ఈ చేతన పురుషుడు కనుక మీరు అందరూ కలిసి లక్ష సోపు కొనవని నిర్ణయం చేశారనుకోండి లక్ష కంపెనీ వాడు వాడు పిలిబొంబల వేస్తాడు మీ దృష్టిని ఆకర్షించడం కోసం వాడు హీ హ్యాస్ టు హీ విల్ గో బ్యాంక్ యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ మీరు మీలోనే ఉండి ఉన్న విలువడవ మీలోనే ఉంది అయితే కామన పుట్టినప్పుడు వ్యక్తి తన పూర్ణత్వాన్ని తన మహిమని తన విలువని జార విడుచుకుంటాడు దాని నుంచి జారిపోతాడు వంచితుడైపోతాడు వంచితుడైపోయి ఈ లక్ష్య చూపంలో ఏదో మహిమ భ్రమలో పడిపోతాడు కాబట్టి కామన అన్నది మనిషిని తన స్వరూపం నుండి దూరంగా తీసుకుపోతుంది ఇప్పుడు వీడు నిష్కామంగా నాకు కోరిక లేదు అప్పుడు ఏమిటవుతుంది వాటితాం కామన్ ఉంటే ఏమయ్యాడు తన స్వరూపం నుంచి దూరంగా ఎక్కడికో విసిరేసినట్టు అయిపోయింది వీడు బతుకు కామన లేదనుకోండి ఏమిటవుతుంది తన స్వరూపంలో తాను నిలిచి ఉంటాడు అంతేనా ఇప్పుడు కామన అంటే ఏమిటి ది ది కాన్షియస్ బీయింగ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ లైఫ్లెస్ ఆబ్జెక్ట్ నిష్కామన అంటే ఎట్లనే ది కాన్షియస్ బీయింగ్ రిమైన్స్ యాజ్ ది కాన్షియస్ బీయింగ్ అంటే అర్థం ఏంటండి ఆత్మ కాబట్టి సకామ అంటే అర్థం ఏమిటి ఒక జడ పదార్థమైన కాల పరిగెత్తివాడు నిష్కామ అంటే అర్థం ఏంటండి ఆత్మరూపుడుగా నిలిచి ఉండువాడు కాబట్టి ఆత్మ యొక్క మహిమ మాకు ఎలా ఆత్మ ఏమిటండి అని అడుగుతారు నువ్వు నిష్కామంగా ఉండు నీకు తెలుస్తుంది ఎందుకంటే ఆ నిష్కామ స్థితియే ఆత్మ ఇంకంతకంటే వేరే ఆత్మేం లేదు కాబట్టి కామన నుండి కర్మ బయలుదేరి అదెక్కడ నిష్కామ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ జ్ఞానము ఈ రెండింటికీ ముడిపెడతావు ఇదేమో వెలుతురు అది చీకటి ఈ రెండింటికి సముచ్చయమన్నది కుదరనే కుదరదు నువ్వు కనుక ఆత్మరతి క్రియావాన్ అంటే ఆత్మజ్ఞానము కర్మలు కలిసి ఉంటాయని అర్థం చెప్తే ఏష బ్రహ్మ విధాన్ వరిష్ట అని పక్కనే ఉన్నటువంటి ఆ వచనం ఉన్నదే ఆ వచనము పొసగదు విరోధం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ క్రియా అంటే మీరు అనుకుంటున్నటువంటి కర్మలు కావు ఇక్కడ క్రియా అంటే కేవలము జ్ఞానము ధ్యానము వైరాగ్యము ఇదే క్రియ అని మీ మాంసం ఇంకా హ్య క్రియావాన్ ఆత్మరతిశ్చితు పోని ఆత్మక్రీడ ఆత్మరతిశ్చితు శక్త మంచిది సో ఓకే ఇప్పుడు ఆయన అంటారు ఇక్కడ క్రియావాన్ అనుంది ఆత్మక్రీడ ఆత్మరతి అనుంది ఆత్మయందే వినోదాన్ని ఆత్మ ఎందే అనురాగాన్ని ప్రేమని సాక్షాత్కరించుకున్నవాడు ఆత్మజ్ఞాని క్రియావాన్ అంటే బాహ్యక్రియలు నువ్వనేది బాహ్యక్రియలే కదా బాహ్యక్రియల యొక్క అభాగాన్ని ధ్యానం ఉందనుకోండి ధ్యానం అంటే ఏం చేస్తారండి బాహ్య పనులన్నీ మానేస్తారు వైరాగ్యం అంటే ఏం చేస్తారు భోగాల వెంట పరుగులెత్తరం మానేస్తారు ఇప్పుడు భోగాల వెంట పరుగులెత్తడం మానేస్తే ఏమవుతుంది మీరుండి చోట మీరు ఉంటారు మీ స్వరూపంలో మీరు ఉంటారు కాబట్టి కుర్రాడు వీధుల్లో తిరుగుతున్నాడు అంటే వీధుల్లో తిరగడం మానేస్తే ఏం చేస్తుంది ఇంట్లో ఉంటాడు అలాగే ఇంట్లో ఉండి ఏం చేస్తాడండి ఏం చేశాడు ఇంట్లో ఉంటాడండి ఇంక మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంట్లో ఉంటాడు అది దట్ ఇట్ నాట్ ఎన్ అచీవ్మెంట్ సో వీడు కామనలతోటి ప్రపంచమంతా మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది వీడు ఇక్కడ కూర్చుంటాడు మనస్సు హైదరాబాద్ మాల్లో ఉంటుంది లేకపోతే హోటల్లో ఏదో హోటల్లో ఉంటుంది లేకపోతే బార్లో ఉంటుంది లేకపోతే పార్టీలో ఉంటుంది ఏటి పార్టీ వాటి పార్టీ ఇస్ పార్టీ కల్చర్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ది కంట్రీ ఇన్ ది సొసైటీ అంత యూస్లెస్ అదే కానీ వస్తుంది వాట్ యూ విల్ డూ ఇన్ ది పార్టీ యూ యూ డివ్ మీ వన్ వర్డ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఫర్ ఏ పార్టీ మీ జాతనైతే పది మందిని పిలిచి అన్నదానం చేయాలి కానీ ఏ పార్టీ వాడి వాట్ ఈజ్ నట్ బై పార్టీ అంత న్యూసెన్స్ అదే కానీ ఇంకోవట్లేదు అంత యూస్లెస్ థింగ్ అదే కానీ ఇంకోవట్లేదు సో ఇటువంటి వాటి వెనకాల పరిగెడితే మనస్సు అంతటా సంచారం చేస్తూ ఉంటుంది సపోజ్ నిష్కామంగా కూర్చున్నాడు అనుకోండి అప్పుడు మనస్సు ఏమవుతుంది ఏమవుతుంది ఆత్మనిష్టంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో సుఖానుభూతి ఎక్కడుంది ఆత్మనిష్ట గలదు సర్వత్రా పరిగెత్తే మనస్సు అసంతృప్తిని శ్రమని స్ట్రెస్ని స్ట్రెయిన్ని రోగాల్ని తెచ్చుకొస్తుంది కనుక సో ఇక్కడ మీరేం చేస్తున్నారు ఆత్మనిష్టమైనటువంటి మనసు ఆత్మరతి బాహ్య క్రియావా బాహ్యమునంద క్రియలు కర్మలు ఈ రెండింటినీ కలిపి ఒకచోట కట్ చేయటం అన్నది అది సంభవం కాదంటున్నారాహ్యక్రియలయందు ప్రీతి గలవాడు ఆత్మనిష్ఠుడు ఆత్మరతుడు ఎన్నడూ కాలేదు ఆత్మరామాశ్చమునయ మునయ అంటే మననశీలు ఆత్మారాములుగా ఉంటారు భాగవతంలో అంటారు శుకుడు గురించి ఆత్మారామాశ్చ మునయ నిర్గ్రంథ అప్యురుక్రమే అహైతుకీం భక్తిం కురువంతి అనేదో అంటారు ఆత్మారాములైన మునులు ఏ రకమైన ఇచ్చా ఏమీ ఉండదు అయినా కూడా శ్రీహరి భక్తిని చేస్తారు ఎందుకంటే ఇంకే భక్తి ఎందుకంటే అహైతుకీం భక్తిం కురువంతి ఏ భక్తి ఏ డివోషన్ విచ్ హాజ్ నో రీజన్ ఇప్పుడు మనం భక్తి చేయాలంటే రీజన్ ఉండాలండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టాలంటే ఏదో రీజన్ ఉంటే ముడుపు కడతాం రీజన్ లేకపోతే ముడిపెందుదో పనే సో ఎనీవే కాబట్టి ఆత్మరతిని బాహ్యక్రియలని మీరు ఒకచోట ఒకే గాట కట్టడం సంభవం కాదు బాహ్యక్రియలు వాటి వల్ల వచ్చే భోగాలు ఆ ఫలాల వెంట పడివాడు వాడు ఆత్మరతుడై ఉండుట సంభవం కాదు కాబట్టి ఇక్కడ క్రియావాదంటే బాహ్యక్రియలను అర్థం చెప్పడానికి వీలులేదు నువ్వు అర్థం చెప్తే ఆ రెండు పొసగలు విరుద్ధం వచ్చేస్తుంది కశ్చిత్ బాహ్యక్రియా వినివృత్ ఆత్మక్రీడో భాహ్యక్రియాత్మక్రీడయోర్విరోధాత్ సో బాహ్యక్రియలయందు ప్రీతి గలవాడు ఆత్మనిష్ఠుడు కాదాలడు కష్త్ ఒకనొకడు కష్టి కచ్చిత్ అన్న పదం చాలా బరువైన పదం పదం చాలా బరువుగా ఉంటుంది ఖచ్చితంగా సంబాడీ సంబాడీ అంటే నాట్ సా నాట్ సమ్ సంబాడీ వెరీ స్పెషల్ సంబాడీ అనమాట అదే ఖచ్చితం ఎందుకంటే శ్రీకృష్ణుడు కశ్చిత్ అనే పదాన్ని వేశాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్తతే సిద్ధయే కశ్చిత్ అంట ఓ మహాత్ములు నాతో తలో ఆయన సహా కష్ిత్ అని అన్నారు ఆయన కష్టితో అలాగా చాలా కచ్చిత్ అన్నారంటే ఇంక వెళ్ళి పాదాలని అన్నం పెట్టాడు ఎందుకంటే జ్ఞానిని ఉద్దేశించే ఖచ్చితంగా ఉంటారు ఎందుకు మనుష్యానం సహస్రేష కచ్చిత్తేసిద్ధయ్య అలాగే కఠోపనిషత్తు కూడా కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానైత్ ఆవృత్తచక్షు అమృతత్వమిషిత్ ఖచ్చితంగా శంకరులు అంటున్నారంటే సమ్స్పెషల్ పర్సన్ ఏమిటి వాడి స్పెషాలిటీ బాహ్యక్రియా వినివృత్త బాహ్యక్రియలతో సంబంధమే బాహ్య నేను యజ్ఞం చేస్తాను మీరందరూ రండి ఒక ఆయన నాతో చెప్పారు ఏమని చెప్ప మహాత్ముడు ఏమని చెప్పారంటే ఈ మధ్యన మూడు రోజులు యజ్ఞం ఒకటి చేసేవాళ్ళు చాలా సంతోషం యజ్ఞం చేసేవంటే కాదంటావా కాదని ఎందుకు అనాల్సింది అది కూడా ఒక ధర్మంలో భాగమే కదా కర్మాశ్రద్ధ వాళ్ళు యజ్ఞం చేస్తారు సో అయితే దాన్నే ఇంకా ఆయన వివరించారు ఎవరు వివరించారంటే యజ్ఞంలో హోమాలు అవి చేశాం హోమానికి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఫీజు పెట్టాము సో చాలామంది గృహస్థులు ఈ హోమాలను చేసుకున్నారు సో టూ ల్యాక్స్ కలెక్ట్ అయింది అని చాలా సంతోషం అంటే చాలామంది దంపతులు వచ్చి హోమాలు చేసుకున్నారు అనమాట టూ ల్యాక్స్ కలెక్ట్ అయింది అయితే మాకు ఒక వన్ ఖర్చు అయింది సో యజ్ఞం పూర్తయ్యేపటికి వన్ ల్యాక్ మిగిలింది అని చెప్పారు ఇప్పుడు ఇది ఆత్మజ్ఞానం ఉంటారా ఏమంటారు ఈ మొత్తం ఎఫర్ట్లో ఆ దంపతులు వచ్చి కర్మ చేసుకు వెళ్ళారు చూడండి వాళ్లే శాస్త్రీయమైన మార్గంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గృహస్థులు ఏవో కర్మ చేసుకోవటం గృహస్థుల యొక్క ధర్మం వాళ్ళకి ఏవో కామనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈయన కొన్ని కామనలు పెట్టారు ముందు అవే పత్రికల్లో ప్రచురిస్తారు కూడా ముందు పెట్టడం అంటే ఊరికే ఏదో రహస్యంగా ముందు పెట్టారనో లేకపోతే వాళ్ళలో వాళ్ళే పెట్టారు కాదు పత్రికల్లో పెద్ద అక్షరాల్లో వేసి అలా ప్రచరించి అంత పంచి పెడతారు మీకు ఈ కామన్ అంత చూసుకోండి అని అది అంత శోభాకరమైన విషయం కాదు అది బట్ స్టిల్ దే డూ ఇట్ సో వాళ్ళకేదో కామన్ ఉంది మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఏ జపము ఈ హోమము చేసుకునే వాళ్ళను దంపతులు వస్తారు వచ్చి హోమం చేసుకుంటారు ఎందుకంటే ఏదో ఫీజులు ఇదే పదివేలు ముప్పై వేలు కట్టిన కట్టాను దీనికి ఐదు వందలు హోమం దాంతోపాటు ఇది కూడా పెద్ద ఖర్చే ఉంది ఒకసారి దేవుని పేరు పెట్టి ఓ రెండు నేర్చు చుక్కల్ని అసమనం నోట్లు వేసుకోవడమే కాకుండా అడ్నిలో కూడా రెండు నేర్చుక్కలు వేయొచ్చు సమాజ కళ్యాణం ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఆల్ ది వే రైట్ బట్ ఫ్రమ్ ది మహాత్మాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే దాంట్లో ఎక్కడ రైట్ అనే మాట లేదు అసలు అంచేతనే గృహస్థులు భోగపరాయణులైపోయి కర్మల్ని మానేస్తారు ఎవరో హోళ కర్మలు చేయాలి కాబట్టి సన్యాసుల కర్మలు చేస్తున్నారు ఇదో విడ్డూరమైన స్థితి కనుక సో ఖచ్చిత బాహ్యక్రియా వినివృత్ ఈ బాహ్యకర్మల నుండి నివృత్తి అయిపోయి ఇంకా మరి ఎవరి బాహ్యక్రియలన్నీ నివృత్తి అయిపోతే వాడికి ఇంకా పొద్దు ఎలా పోతుంది దిస్ ఇస్ ది ప్రాబ్లం పొద్దుపోవడం లాగా ఊసిపోవడం లాగా పొద్దుపోవడం లాగా ఆత్మక్రీడ భవతి ఆత్మక్రీడుగా ఉంటాడు ఆత్మ ఎందు పొద్దుపుచ్చుతాను ఏమంటే ఆత్మయందు పొద్దుపుచ్చటం అంటే ఆత్మయందు పొద్దుపుచ్చటం ఏమిటో నీకు తెలియదు నీకు తెలిస్తే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు అహ అలాంటిది ఒకటి ఉందని తెలియడమే గగనం అయిన విషయం ఆత్మయందు పొద్దుపుచ్చు అంటే అర్థం ఏంటి కంప్లీట్ ఇందాక మీకు మనం చేశాను నిష్కామహ అంటే అర్థం ఏంటండి నిష్కామహ అంటే తలముని ఏమనుకుంటారంటే కామనలు లేనివాడు కామనలు లేనివాడు అంటే అర్థం ఏంటో తెలిసిన ఆత్మస్వరూపుడు అర్థం నిష్కామము అంటే ఆత్మస్వరూపుడ ఇంకా అలాంటివి చాలా వస్తున్నాయి ఎదర తర్వాత మంత్రంలో కూడా వస్తుంది కాబట్టి ఆత్మనిష్ఠుడుగా అలా ఉండిపోతాడు సో ఈ విధంగా బాహ్యక్రియల ఎందు ప్రేమ గలవాడు కాలేడు ఆత్మనిష్ఠుడైన వాడు బాహ్యక్రియల ప్రవర్తించలేడు ఈ విధమైన విరోధం ఉందండి సో బాహ్యక్రియ ఆత్మక్రియోర్ విరోధ కనుక ఇక్కడ క్రియావాన్ అనే పదాన్ని ఆత్మక్రీడ ఆత్మరతి బ్రహ్మవిధాం వరిష్ట అనే పదాల ప్రవాహంలో ఉన్నటువంటి దానికి నీవు బాహ్యక్రియలు అని అర్థం చెప్పకూడదు అంతరంగ క్రియలే అంటే ధ్యానము జ్ఞానము శ్రవణం శ్రవణం బాహ్యక్రియలా కనపడుతుంది కానీ బాహ్యక్రియ కాదు శ్రవణం అంటే బస్సులో ప్రయాణం చేసి అక్కడ పార్కు చేయడం అధిక అదిగా శ్రవణం అంటాను అవన్నీ దేర్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ శ్రవణం ఇంకా శ్రవణం అంటే ఏమిటంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చుని మీ మనస్సునే నాకు అప్పచెప్పేస్తారు దెర్ ఈజ్ ఓన్లీ మైండ్ దెర్ ఈజ్ ఓన్లీ అండర్స్టాండ్ చెవి ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది బుద్ధి ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది అంటే ఈ ఉంటాయి మనిషి ఉండడు వ్యక్తి ఉండడు జ్ఞానమే ఉంటుంది అది శ్రవణం మరి వ్యక్తి వెంటనే వస్తాడు క్లాస్ అయిపోయేప్పటికి వ్యక్తి వస్తాడు క్లాస్లో వ్యక్తి ఉంటాడు జ్ఞానమే ఉంటుంది ఇది నిధిధ్యాసనము అంటే శ్రవణంలోనే నిధిధ్యాసనం అయిపోతుంది మీరు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించి అది మీమాంస కదా సో ఇప్పుడు మీరు సపోజ్ నా పది మంది కలిసి చిట్ ఫండ్ గురించి చర్చ చేస్తున్నారనుకోండి చిట్ ఫండ్ అంటే తెలుసు కదా మనం నెలక ఐదు వందలు వేద్దాము ఐదు వేలు అవుతుంది ఈ మొదటి నెలలు నువ్వు తీసుకుంటువు కానీ అనేప్పుడు ఒకడు మరి మొదటి నెల నేను తీసుకుంటే బాగుంటుందేమో నువ్వెందుకు తీసుకోవడం అని అంటే కాదండి మీరు అంటే అయినా అంటే కొంచెం గుడివిల్లు ఉండాలి కదంటే మరి డాక్ కూడా కావాలి కదా అండి అని వాడు ఇది వద్దు అది వద్దు లాటరీ వేద్దాం ఇప్పుడు అందరి మనస్సు దేని మీద ఉంటుంది ఆ యాభై మీద ఉంటుంది మనుషు యాభై వేలు లేవు అక్కడ అంతా ఊహే యాభై లేవు కానీ అందరి మనస్సులు యాభై రూపాయలకు అతుక్కుపోయి ఉంటాయి మనస్సు ఉంటుందండి వస్తువు ఉండక్కర్లేదు అలాగే క్లాస్లో కూర్చున్నారనుకోండి మీరు ఇక్కడికి వెళ్ళటం మరి సేపు ఆ క్లాస్లో కూర్చుంటే మీ మనస్సు దేని గురించి విచారం చేస్తుంది ఆత్మవిచారమే తప్పింకోటి ఉండదు అదే నిధిధ్యాసనం అంట కాబట్టి ఈ విధమైనటువంటి ఆత్మవిచారము బాహ్యక్రియలు ఈ రెండింటికి విరోధం అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు బాహ్యక్రియలేందు ప్రీతి కలిగి ఉంటారనుకోండి అప్పుడు ఏ వాల్యూ సిస్టమ్ విల్ డెవలప్ అరౌండ్ యూ దట్ వాల్యూ సిస్టమ్ విల్ ప్రివెంట్ ఆత్మజ్ఞానం సపోజ్ ఆత్మజ్ఞానమునందు మీరు విలువ కలిగి ఉంటారనుకోండి మీ చుట్టూ వాల్యూ సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది అండ్ దట్ విల్ ప్రివెంట్ ఎనీ కర్మ ఇప్పుడు నేను ఉన్నాననుకోండి నన్ను కర్మ ఏదైనా చేయమంటే నేను ఐ బికమ్స్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అరేంజ్మెంట్ దర్భలు లేవు ఏమీ లేవు అసలు కర్మకి సంబంధించినటువంటి మీమాంస లేదు గ్రంథాలు లేవు నేను నన్ను మీరు ఏదైనా కర్మ గురించి అడిగితే నేను మళ్ళీ ఓనమాల దగ్గర ఆరంభం చేయాలి ఆ పుస్తకాలు ఏవో తీసి దుమ్ము దులిపి ఎక్కడున్నో వెతికి మీకు ఏదైనా చెప్పాలి వ్యవస్థ లేదంటే అంతా కూడా అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నన్ను మీరు ఏదైనా ఒక యజ్ఞం చేయించమంటే నేను అంచేతనే ఇంకోహి నెత్తికి పెట్టేస్తాను ఇంకోహం చూసి అయా మహాత్మా మీరు ఈ కార్యాన్ని నడిపించండి మరి నువ్వేం చేస్తావు నేను భిక్షిస్తాను భిక్ష చేస్తాను మీరు ఏదైనా టైప్ ఉపన్యాసం చెప్పమంటే ఉపన్యాసం ఈ రెండు పనులు నేను చేస్తారు మిగతా పనులన్నీ మీరు చేస్తారు అది ఇంకోహి మీద పెట్టేస్తాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు మేము ఇప్పుడు పది మంది కాఫీ ఇవ్వాలనుకోండి వాట్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ నేను అల్వారు మీరు వస్తే నేను కాఫీ కూడా ఇవ్వలేను ఇక్కడైతే తక్కువ మనం మా గురించి పది కాదు తెప్పిస్తాను ఏదో ఇంకోహి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కనుక కాబట్టి సో వాట్ ఐ మీన్ ఈజ్ జ్ఞానము మీద మీరు రతి కలిగి ఉంటే ఏ వాల్యూ సిస్టమ్ విల్ డెవలప్ will విల్ గో ఎగెనెస్ట్ కర్మ కర్మ మీద ప్రీతి కలిగి ఉంటే కావ్య కర్మలు ఇవే అవి ఏ వాల్యూ సిస్టమ్ విల్ డెవలప్ విచ్ విల్ గో ఎగ్నెస్ట్ జ్ఞానం ఇది ఏదో వీడు కావాలని జ్ఞాన విరోధేనో లేదా వాడు కర్మ విరోధేనో వీళ్ళు కావాలని అలా చేస్తున్నారని మీరు అనుకోద్దు జ్ఞానకర్మల యొక్క స్వరూపం అట్టిది పరస్పర విరోధం వాడుకున్నాం ఆత్మ ఆత్మజ్ఞానం విషయాన్ని నేను చెప్తున్నా ఆత్మజ్ఞానంలో నిష్కామస్థితి పూర్ణస్థితి ఉంటుంది కామ్య కర్మల ఎందు సకామస్థితి అపూర్ణ స్థితి ఉంటుంది ఈ రెండింటికి చీకటి వెలుతురు లాంటిది ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇది వ్యవస్థ తర్వాత నహీ తమ ప్రకాశయో యుగపదేకత్ర స్థితి సంభవతి సో నేను ఇందాక నుంచి చెప్పిన మాట నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను చీకటి వెలుతురు ఒకే చోట చీకటి వెలుతురు ఒకే కాలంలో సముచ్చయం అది కుదరదు చీకటి ఇక్కడుండి వెళుతురు అక్కడుండదు లేకపోతే ఒకే స్థానం మీరు తీసుకుంటే పొగలు వెలుతురుండి రాత్రి చీకటి ఉండదు ఓ కాలంలో చీకటి ఇంకో కాలంలో వెళుతురుండదు అంతేగాని ఇక్కడ వెలుతురుండి ఇక్కడే చీకటి ఉందంటే అంటే ఇప్పుడు ఇక్కడ చీకటి ఉందా వెళ్తుందా వెళ్తురుంది కనపడుతుంది కనుక అయినా చీకటి కూడా ఉందంటే అది ఎలాగా కాబట్టి మనస్సు పూర్ణంగా ఉంది అయినా మీరు ఏదైనా కొంత డబ్బు తీసుకురండి ఇది ఇది ఎక్కడ పూర్ణంగా ఉందంటే ఇంకా డబ్బు తీసుకురావడం లేదు డబ్బు తీసుకురండి అన్నారంటే పూర్ణంగా లేదు ఎదురు తీస్తారు దాట్ కాబట్టి జ్ఞానము కర్మ అంటే కర్మ అంటే కామ్య కర్మ నిష్కామ కర్మ ఒకటి ఉంది నిష్కామ కర్మ అది కర్మలా కనబడ్డా అది జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది దాని పేరే నిష్కామ కర్మ మిమ్మల్ని ఆ కర్మ ఏం చేస్తోందంటే జ్ఞానం వైపుకు తోసేస్తోంది సకామకర్మ ఏం చేస్తోంది జ్ఞానానికి దూరంగా ఆత్మకి దూరంగా మిమ్మల్ని పట్టుకుపోతుంది నిష్కామకర్మ ఏం చేస్తుంది ఆత్మకి దగ్గరిగా తీసుకొస్తుంది కాబట్టి కామ్యకర్మలకి జ్ఞానానికి సుతరామో పొత్తు కుదరదు మరి నిష్కామకర్మ ఏం చేస్తుందంటే ఆ కామ్యకర్మల స్థితిలో ఉన్న మనిషిని ఆ జ్ఞాన స్థితికి తీసుకెళ్లేటువంటి రోడ్డులాగా పనిచేస్తుంది ఈ రెండింటికి మధ్య నుండే గల్ఫ్ని కవర్ చేయడానికి నిష్కామకర్మ ఉపయోగపడుతుంది అంచేతనే నిష్కామ కర్మయోగము ఉపాయము మార్గము జ్ఞానము లక్ష్యము గోల్ ఇట్ ఈజ్ జ్ఞాన్ దట్ ఈస్ హైట్ ఈస్ తస్మాత్ అసత్ప్రలపితమేవా ఏతదనైనా జ్ఞాన కర్మ సముచ్చయ ప్రతిపాదనం కొంచెం శంకరులు ఒక్క పిసరు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు కోపంతో మాట్లాడతారని కాదు ఫ్రస్ట్రేషన్ కోపం ఉండదు అసత్ప్రలపితం అంటే ఒక ఒక ఆయన ఉన్నారు భర్తృప్రపంచాచార్యుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఉపనిషత్తులన్నిటికీ కూడా వ్యాఖ్యానాలు రాశారు ఆ వ్యాఖ్యానాలు ఇప్పుడు లేవు అవన్నీ శంకరుల కాలం శంకరులు చదివారు వాటిని చదువుకున్నారు వాటిని అప్పుడు ఉన్నవా అవి అవి చదువుకునే దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని ఆయన కొట్టొచ్చినట్టు కనపడుతుంది సో భర్తృప్రపంచాచార్యుడు ఈ కర్మని జ్ఞానాన్ని కట్టకట్టి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే జ్ఞానకర్మ సముచ్చేయవాలి సో ఆ గూఢాభిప్రాయం నేను మీకు మనోజ్జైన చేశాను మళ్ళీ చా ఇంకొక పదిసార్లు చెప్తాను ఆ గూఢాభిప్రాయం గీతా భాష్యంలో వస్తుంది అసలు గీతా భాష్యం తీశారంటే ఇదే మీమాంస సో కాబట్టి వాళ్ళు ఈ జ్ఞానకర్మ సముచ్చేసి ప్రయత్నం చేస్తారు జ్ఞానకర్మ సముచ్చయం అనేప్పటికీ తక్కువ మని సముచ్చక్కడ కుదురుతుందని ఎవడైనా తెలియని వాడి కుదరకపోవడం ఏంటండి ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ అంటాడు అని ఇది చేస్తారు శంకరులు అంటున్నారు ఈ రకంగా సందర్భం లేకుండా మంత్రాన్ని చూపించి అది జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తోంది అని లోక జనుల ముందు పెట్టడం ఉన్నదే ఇది ఇది మోసం తప్ప దీంట్లో సత్యం ఏం లేదు ఇది తప్పుడు ప్రేలాపన ప్రలపితం అంటే ప్రేలాపన మాట విన్నారా తెలుగులోను అదే దట్ ఈస్ వాట్ డిస్ ఇది ప్రేలాపన ప్రేలాపన అంటే అభిప్రాయం తిట్టడం అని కాదు అసందర్భంగా మాట్లాడుతున్నాడు అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని ఎందుకు అంత మాట ఎందుకు అనాలైన అంటే అంటే ఆ అజ్ఞానము అజ్ఞానం వ్యతిరేకిస్తున్నారంటే అజ్ఞానం వ్యతిరేకిస్తారు ఆగ్రహాన్ని వ్యతిరేకిస్తారు అజ్ఞానం ఉండడం ఓ తప్పు కాదు కానీ అజ్ఞానమునందు ఆగ్రహం ఉండడం అది మహాదోషం దాన్ని ఎవళ్ళు ప్రశంసించరు ఎవళ్ళు కూడా ఇష్టపడరు తెలియలేదంటే తప్పు లేదు తెలియలేదు నేను విన్న అంటే అది మహాదోషం కనుక ఈ జ్ఞానకర్మ సముచ్చయ ప్రతిపాదనం చేస్తూ ఉండడం ఈ మంత్రాన్ని కొట్ చేస్తూ ఉండడం ఇదంతా కూడా అసత్ప్రలపితమ అజ్ఞానపు ప్రేలాపన తప్ప మరొకటి కాదు అన్యా వాచో విముంచ సన్యాసయోగా ఇత్యాదిశ్రుతిభ్య ఆయన అంటున్నారు నువ్వు ఈ మంత్రాలు విన్నావా లేదా అంటున్నావు అన్యావాచ్యో విముంచత ఇంతకు ముందు వచ్చింది అన్యావాచ్యో విమించదంటే ఆత్మానమేవైకం జానథ అన్యావాచ విముంచత అంటే ఏమిటో తెలుసిన ఉండక ఉపనిషత్తు దగ్గరికి వచ్చాక ఉపనిషత్తులో ఏమని చెప్తోందంటే ఉపనిషత్తు వయ్యి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అంటే మరి ఓ వేదమా నన్ను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమంటున్నావు అంతకుముందు ఏమో బోల్డ్ కర్మలు చెప్పావు మరి వాటి మాట ఏమిటంటే ఆత్మానమేవైకం జానత నువ్వు ఆత్మస్వరూపాన్ని ఒక్కదాన్ని తెలుసుకో అన్యా వాచో విముంచత అంతకుముందు చెప్పినటువంటి కర్మబోధక వాక్యాలన్నింటినీ విడిచిపెట్టేసేం చెప్పింది వేదం చెప్పింది కర్మబోధక వాక్యాలని చెప్పిన వేదమే చెప్పింది ఆ మాట ఇది డాక్టరు ఈ ముందు వేసుకో ముందు వేసుకొని ముందు వేసుకోమని చెప్తాడు వెళ్ళి పదిహేను రోజుల తర్వాత రమ్మంటాడు పదిహేను రోజుల తర్వాత వెళ్తే ఇంకా మీరు మందులు అన్నీ మానేయండి అని చెప్తాడు అంటే ఇప్పుడు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నాడా కాదు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఎందుకని సమన్వయం చేసేది మందు వేసుకోవడాన్ని మందు వేసుకోకపోవడాన్ని పరస్పర విరుద్ధమైన స్థితులకి సమన్వయం చేశాడు పదిహేను రోజులు మందు వేసుకో ఇంకా తర్వాత వేసుకోక్కర్లేదండి సముచ్చయం ఎలా చేస్తారు అదన్నింటినీ మీరు చేసి చూపించండి నాకు సముచ్చయం ఎలా కుదురుతుంది కాబట్టి దాంట్లో విరోధమేం లేదు అలాగే వేదం కూడా వరే నువ్వు తమో గుణ ప్రధానంగా కర్మలు చేయి ఎంతసేపు లౌకిక కర్మలే చేసుకుంటూ బ్రతకడం సరికాదు కా వైదిక కర్మలు చేయి నాకు లాభం ఏమిటి లౌకిక కర్మలు చేశారనుకోండి నీకు అదేమిటి డబ్బు వస్తుంది భోగాలు అనుభవించవచ్చు వైదిక కర్మ చేస్తే ఏమిటి అంటే అప్పుడు వేదం ఏం చెప్పిందంటే నీకు తాయిలం ఇస్తాను నువ్వు వేద కర్ వైదిక కర్మలు చేస్తావు ఏమిటి తాయిలము అంటే స్వర్గము స్వర్గం ఊరికే తాయిలం అంటే అంతే వీడు కర్మలు చేయడం కోసం సరే వీడు మొదలు పెడతాడు మొదలుపెట్టిన వెంటనే వేదం కొంచెం ముందుకొచ్చి నువ్వు నిష్కామ కర్మలు చేయమంటావు అదేవిట నన్ను కర్మ చేస్తే లాభం ఉందని చెప్పేసి తాయిలను చూపించి కర్మలో దింపి తీరా దిగిన తర్వాత నిష్కామం చేయమంటావు నేను దిగిందే కాయిలం కోసం ఇప్పుడు తాయిలం అక్కర్లేని కర్మ చేయమంటావు అంటే వరి ఒకరి వెర్రివాడా ఈ తాయిలాలు నిన్ను ఉద్ధరించవురా ఆత్మయే సర్వము కాబట్టి నువ్వు నిష్కామకర్మ చేసుకోవాలని చెప్పి నిష్కామకర్మ చేస్తూ ఉంటాడు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి తెలుసుకుని ఏం చేయాలి ఏమీ చేయక్కర్లేదు అని చెప్పి అదేమిటి నిష్కామకర్మ చేయమని ఏమీ చేయక్కర్లేదు అంటావు సమన్వయం కుదురుతున్నాడు అన్నిటికీ సమన్వయం కుదురుతుంది దీనికి ఒక దృష్టాంతం ఉంది కొత్తగా చెప్పింది అమ్మా పొయ్యి వెలిగించు కొత్తగా వచ్చింది కాపురానికి వంట అప్ప చెప్పాలి కదా సో పొయ్యి వెలిగించి చక్కగా దాని మీదేమో తీసర పెట్టి ఎసర పెట్టి ఆ ఎసర మరుగుతు నీళ్లు మరుగుతున్నప్పుడు దాంట్లో బియ్యం కడిగిన బియ్యం పోసి వార్చి ఆ తర్వాత కూర ఉండేసి ఆ తర్వాత నిప్పులు అని చెప్పింది అంటే కోడలు ఉంటుంది నిప్పులు ఆర్పేసి దానికోసం వెలిగించడం ఎందుకు అని అంటే నిప్పులు వెలిగించడము ఆర్పేయడము సముచ్చయం సమన్వయం కుదురుతుంది ఓ సమయంలో వెలిగించాలి మరో సమయంలో ఆర్పేయాలి నువ్వు ఆర్పేయమని చెప్తున్నావు కాబట్టి వెలిగిన సమయం ఎందుకు అంటున్నావు అంటే అదే సమన్వయం కుదురుతుంది సముచ్చయం కుదరదు అలాగే అన్యావాచో విముంచత అన్యావాచ విముంచత అంటే కర్మ ప్రతిపాదక వాక్యములనన్నిటినీ విడిచిపెట్టేసేయమని అభిస్తాయి అన్యావాచో విముంచత అగ్న కామాయపురోడాశమస్టాటపాలన్ని పేదు అని ఎన్ని ఎన్ని వాక్యాలు కోకొల్లలు మీ కోరికలు ఉన్నట్లయితే అశాఖపాలకు రోడా హోమం చేయాలి అని ఎన్ని అగ్ని ఎన్ని అగ్ని పేరు పెట్టి ఎన్ని కోరికలు పెద్ద లిస్టు సో గ్రామ కామహ గ్రామంకు గ్రామ కామహ అంటే గ్రామానికి పటేల్లో ఏదో అవ్వాలనుకుంటే వాడి యజ్ఞం చేస్తే ఉంటుంది రాష్ట్రకామాయ హోతవ్య రాష్ట్రకామ రాష్ట్రకామలు ఉంటారు వాళ్ళు ఉన్నాయి హోమం చేయిస్తా ఈ ఎలక్షన్లో నిలబెట్టే వాళ్ళ చేతనం హోమన్ చేస్తారు ఓహోమం రాష్ట్రకా మాయహోత్యా మరి ఇంకేం చేస్తారు వాడు నాకు ఎలక్షన్లో నెగ్గేందుకు మీరు ఏదైనా యజ్ఞం చేయించండి అంటే మరి రాష్ట్ర రాష్ట్రభృద్ధోమో అని ఉంది రాష్ట్ర భృతం జుహోతి రాష్ట్రభృద్ధోమాన్ని చేసినట్లయితే వాడు పండితుడైతే ఇచ్చేప్తాడు పండితుడు కాకపోతే ఏవో ఈ వినికిడివి ఉన్నాయి కదండి ఆ వినికిడివేవో చెప్తాడు వినికిడివివో మామూలుగా లోకంలో ప్రఖ్యాతంగా ఉన్నాయి కదా నవరత్న పుటంగరం చెప్తాడు ఏదో నేను ఏదో మంత్రికిస్తాను పెట్టుకోమని చెప్తాను వేదం చదువుకున్నవాడైతే ఈ యజ్ఞం చేయమని చెప్పాడు సో ఎన్నెన్నో కామనులకి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి చురితామని చెప్పిందంటే నేను చెప్పిన వాక్యాలన్నీ నువ్వు పట్టించుకోకు అవి ఆ సందర్భం ఎప్పటికీ చెప్పింది ఉన్నతమైన స్థాయిలో ఉండే సాధకుడికి మీలాంటి వాళ్ళ కోసం చెప్పింది సో ఆత్మాన ఏవైత జానత కూడా వేసి మిగిలినవన్నీ పట్టించుకోకు నువ్వు ఆ కాలం వెళ్ళిపోయింది ఆ సమయం వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని మాత్రమే తెలుసుకో ఇలాగా సన్యాసయోగా వినలేదా ఈ మంత్రమని ఆయన అంటున్నారు సన్యాసయోగాతయశుద్ధ సత్వాహని వినలేదా సన్యాసము అంటే కర్మఫల సన్యాసము కర్తృత్వ సన్యాసము సన్యాసం అంటే నేనేమిటో మీకు మమ్మీ గీతాక్లాసులో మనవి చేశాను కాబట్టి కర్మఫలాన్ని కర్తృత్వాన్ని రెండింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇత్యాది శృతి విశిష్ట గృహస్థుల కోసం చెప్పిన మాట నిష్కామ నిష్కామకర్మ చేయమనే అభిప్రాయం కామనే త్యాగం చేయమని సన్యాసులకైతే స సకల కర్మ సర్వకర్మ సన్యాసం అన్నది వేరే ఉంటుంది సో ఈ వాక్యాలన్నీ కూడా మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి ఆత్మజ్ఞానము కామ్య కర్మలు వీటికి పొంతన కుదరదు నిజేతనే నేను నా క్లాసెస్లో ఈ రెండింటికి ఉండే విరోధాన్ని నేను బాగా హైలైట్ చేస్తూ ఉంటాను హైలైట్ చేస్తున్నానంటే నేను హైలైట్ చేస్తున్నానంటే అది నేను ఏదో స్పెషల్గా చేస్తున్నాను కాదు ఆ శంకర భాషంలో ఉన్నదాన్ని బయట పెడుతూ ఉంటానంటే అయితే ఇప్పుడు లోకంలో మీరు కొంచెం పాపులర్ అవ్వాలంటే ఈ పని చేయకూడదు ఇంకీ పని చేస్తే పాపులర్ అయ్యండి ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు సంతాన యోగం కలిగే ఉపాయం చెప్పమని అడిగారు అంటే సంతాన యోగం ఎందుకులేండి కర్మయోగమో జ్ఞానయోగమో పట్టుకోండి అని చెప్తే వచ్చినవాడు నిరుత్సాహపడతాడు కాబట్టి సో దిస్ ఈజ్ వన్ వే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక వాల్యూ సిస్టమ్ డెవలప్ అయిపోతుంది ఇప్పుడు సపోజ్ కోరికకి తగ్గట్టుగా ఏదో పూజలు అవి చేయించాననుకోండి అప్పుడు నా ఆశ్రమంలో సపరేట్ వ్యవస్థ పూజలకి హోమాలకి సపరేట్ వ్యవస్థ ఉంటుంది అప్పుడు ఆ ఎవడో ఏదో కోరికతో ఒకడు వస్తాడో ఆ పూజ చేయించడం దానికి పూజ చేయించడం అంటే దాని ఇట్స్ ఎన్ ఇట్స్ ఎన్ యాక్టివిటీ సో ఆ యాక్టివిటీ ఇట్ హ్యాస్ ఇట్ సో గ్లోరీ బట్ ది ప్రాబ్లం ఈజ్ ఆత్మజ్ఞానానికి దానికి పొంతన కుదరదు దట్ ఈస్ ది ప్రాబ్లమ్ దట్ ఇట్ హ్యాస్ నో గ్లోరీ ఇట్ హ్యాస్ ఇట్స్ సో గ్లోరీ కాబట్టి ఈ రెండింటికి పొంతన కుదరదు చూస్ ఈ చూస్ వి దట్స్ వై వై యూ వాంట్ దిస్ ఇప్పుడు జనాలకి సన్యాసం తీసుకోవాలని హడావుడు ఎక్కువ ఎందుకు వాట్స్ బియ్య గ్రహస్థ అంటూ కర్మ లేదు సన్యాసం తీసుకుంటా మన సన్యాసం తీసుకుంటే కర్మలకు సంబంధం ఒక ఆయన నాతోటి ఉన్నారు నేను ఇంకొక పదేళ్ళు కర్మలు చేస్తానన్నారు నేను నాకు చాలా సంతోషం ఉండేది అని అంటే ఈ టూకు సన్యాసం ఏటండి పదేళ్ళు కర్మలు చేసి దానికి సన్యాసం తీసుకుని సన్యాసం తీసుకుని చేస్తాను కర్మలు చూడండి ఎంత అసందర్భంగా ఉంటున్నా సో ఈ రకమైన దృష్టికోణము ఇది మోడర్న్ డెవలప్మెంట్ పూజ స్వామీజీ అంటూ ఉంటారు ఇది మోడర్న్ వేద అంతా ఆయన నియోవేద అంతా అంటారు నియో ఎన్ఈఓ నియో నియో ఇదంతా నియోవేద అంత అంటే ఇటువంటి లోతైన విషయాలు పక్కన పెట్టేసి నీకేం కావాలి నాకు ప్రమోషన్ కావాలి రా వీ హ్యావ్ ఏ ఫార్ములా ఫర్ యూ అని వాడిని పెట్లా వాడికి ఏమని చెప్పాలి నన్ను నా దగ్గరికి వస్తే ప్రమోషన్ ఏం చేసుకుంటావో ఆ విమోహం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమని నేను చెప్తాను ఇది నియో వేద అంతా ఏంటంటే ప్రమోషన్ కావాలి కదా నీకు వీ హ్యావ్ ఆల్ ది రిక్వైర్డ్ ఆపరేటర్స్ కరెక్ట్ మా దగ్గర హోమ స్థలం ఉంది హోమం కోసం సపరేట్గా మేమే కట్టించాం మా దగ్గర పురోహితులు దర్భలు సామాగ్రి ఎంత ఉన్నాయి మీరు ఏం తెచ్చుకోకలేదు అన్నీ మా ఆవు కూడా మా దగ్గరే ఉన్నాయి ఈ మేక అరేంజ్మెంట్స్ ఎందుకంటే మరి వ్యవస్థ డెవలప్ అవుతుంది చుట్టూ చేస్తుంటే మీరు చేయాల్సిందల్లా రసీటు కోసేయటం వచ్చి కూర్చోవడం భార్యాభర్తలు పొట్టపంచ మీద కట్టుకుని వచ్చి కూర్చోవడం మేము హోమం చేసేస్తాం హోమం చేయం చేస్తాం ఆ తర్వాత ఆశీర్వచనం ఇంకా ఆ తర్వాత ఇంకా అది ఈశ్వరానుగ్రహం సో ఆ విధంగా ఈ రెండింటికి పొంతను హుదరదు అదే మనం చేసి తస్మాత్ అయమేవా ఇహ క్రియావాన్ జ్ఞాన యహ జ్ఞానధ్యానాది క్రియావాన్ అయ ఈ ఎందుకంటే ఇక్కడ క్రియావాన్ అంటే ఇదే అర్థం ఆత్మరతి ఆత్మక్రీడ క్రియావాన్ అంటే జ్ఞానము ధ్యానము ఆది శబ్దం చేత శమధమాదులను వేసుకోండి మీరు సో శ్రవణం చేయండి ఆత్మశ్రవణం చేయండి ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి మహాత్ములు రచించినటువంటి పుస్తకాన్ని పఠించండి మీరు చక్కటి జ్ఞానానికి సంబంధించిన పుస్తకం చదువుతున్నారు ఏ వివేకానందో లేదైతే అఖండానందజీ మహారాజో ఏదైనా పుస్తకం చదువుతున్నారనుకోండి మిమ్మల్ని ఆ రచన అదేం చేస్తుందంటే ఆత్మనిష్టలోకి పట్టుబడిపోతుంది సంసారం నుంచి ఆ జ్ఞానంలోకి పట్టుబడిపోతుంది సో అటువంటి గ్రంథంలో అయితే మహాత్ముల యొక్క సన్నిధిలో ఉన్నట్టే తర్వాత ధ్యానం మంత్ర జపం ఏదైనా ఒక పురుషచరణ ఇది అటువంటివి సో నిష్కామ కర్మ కూడా చేసినట్లయితే దాంట్లోకి ప్రవేశిస్తారు ఇవి చేసుకోవాలి కానీ క్రియావాహనం అంటే ఇంకా అక్కడి నుంచి కామ్యకర్మలు చేస్తూ ఇది అది కూడా కథకత్తి అదే అంతా పూర్ణము రక్షణాయకువారో విశ్రాంతు